సుతం సో ప్రభు పరిశుధైన దీవానికి సుతం అబ్రాహ్మ సాకుల గొప్ప దేవ సరస్వస్తికత దీవానికి శుతం ఈ దినం మాకు ఇచ్చిన ఎంతమంది చూడలేకున్నాం ఈ దినం సహాయం చేసి నడిపించడం అలా ఇయ నా దీవానికి శోతం జ్ఞాపకం చేసుకోండి నా దీవానికి శుతం చేసి రాణి బిడ్డలు నడిపించి తొలగించండి వాక్యం దానించడం పరిశుధ ఆత్మ సహాయం చేయండి వాళ్ళు జ్ఞానం చేండి అలా ఇయ నీతనం నీ జ్ఞానాన్ని పొలిగా మార్చండి ఆత్మస్వరూపం మార్చండి నా దీవానికి అలలి అనాద్యం అని సుతం హై ప్రభావం మనతని గొప్ప జనం ప్రభావ అలలి అనాద్యం మనతని శివపాలైతుంది కదా ఎట్లా ప్రభావాలకు బోధించాలా మీరే సహాయకుని నేర్పించి ఆది అంటూ మీరు తొలగి దయ్యాలు కాల్చేసి సైతాన్ని గదించమని అలలియ మీ ఆత్మధర నడిపించమని సరం ఆమె ప్రేమ ఆదరించేను చేను నీ ప్రేమే నను ఆదరి చేను సమయోచితమైనా నిపయే నన్ను దాచి కాపాడేను నీ ీపయే దాచికా పాడెను సమయోచితమైనా నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమేనను ఆదరించేను చీకటి కెరటాలలో కృంగిన వేలలో చీకటి కెరటాలలో కృంగిన వేలలో ఉదయించెను నీ కృపణ ఎదలో చెదరిన మనసేను తన మాయనా ఉదయించెను నీ కృపణ ఎదలో చెదరిన మనసేను తన మాయనా మనుగడయ్యే మరో మలుపు తిరిగేనా మనుగడయ్యే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైనా నీ కృపయే నన్ను దాచికా పాడిను నీ కృపయే దాచికా పాడిను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను బలసూచకమైనా మంద సమానీకై బల సూచకమైనా మంద సమానీకై సజీవయాగమై ఆత్మాభిషేకముతో నను నిం పీతివా సజీవయాగమై యుతమైన సేవై ఆత్మాషేకముతో నను నిం ప్రీతివా సంగక్షేమేనా ప్రాణమాయనా సంగక్షేమ నీ ప్రేమేనను ఆదరించేను నీ ప్రేమే ఆదరించేను సమయోచనా నిపేనను దాచికా పాడేను నికృ దాచికా పాడేను సమయోచనా నన్ను దాచికా పాడెను మీ కృపై దాచికా పాడెను నీ ప్రేమే ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను అలల్లి థ్యాంక్ యూ బ్రదర్ రైతులు ప్రై చేసుకున్నాం శుతం యేసప్రభ పర్షన్న దీవానికి శుతం నా ప్రభానికి కొందరు వాక్యం ధ్యానం చేసి మీరు మాత్రం మీరు మాట్లాడండి అలలియ హిసప్రభ నా దీవానికి ప్రశాత్మణి సరస్వత్ నడిపిస్తే అలలియ వైబుల సత్యాన్ని మాకు చెప్పించి సత్యం మీరే కదంగా మాకు మీరు అలలీ అనాదిగా చూడాల బైబుల హైసప్రభ ప్రసాత్మ సహాయించండి మా ఆటగా తీసేని మా మనసు ఇప్పమని అలలీయ సమీప దినాల్లోనూ మా విమోచన దగ్గర ఉంది సుప్రభ భయంకర దినాల్లోనే సుప్రభ ఆయన కానీ ఎస్ ప్రభా మీరు మాలో ఉన్నారు కనుక మేము భయపడం మీరు మాకు నడిపించి మా ప్రయత్న అధికారం మీకు ఇస్తున్నాం మీరు మాకు సహాయకరం నడిపించి ప్రతి ఆటగాలు గద్దించమని అలాది ఆ వాక్యంధ మీరు మాట్లాడమని ఆది కాండండి ఇరవై రెండు చెప్పండి ఆది కాండం ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఫస్ట్ ఆయా సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామ అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రవ్వ అని దినమైన తర్వాత ఆయా దినమైన తర్వాత ఆయా సంగతులు జరిగిన తర్వాత ఆయా దిన తర్వాత సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను పరిశోధించను అంటే దేవుడు ఏం చేస్తూ పరిశీలించాడు పరీక్ష పెడుతున్నాడు అంటే టెస్ట్ పెడుతున్నాడు అబ్రామ్ ని అలా అదిగా ఏంటంటే అబ్రాహాం కు దేటి ఒక కుమార్ ఇచ్చినాడు బాగా మన వాడు వాళ్ళకు బాగా ప్రేమిస్తున్నామో మన అబ్రాహా ఒక ప్లాన్ ఉంది ఎందుకంటే అబ్రాహ్ తర ఏమన్నా నేను నా నిబంధన అంటారు అలా అడిగా గీందామని ఒక పరీక్ష పెట్టినా కాదు ఎట్లనగా ఆయన అబ్రహా అనే పిలువగా అతడు చిత్తమ్మ ప్రభ అలాది అబ్రామా చె పిలువగా చిత్తం ప్రభావం మనం భీంజరాడు ప్రభు చిత్తం ప్రభావ చెప్పు ప్రభావం నేను సిద్ధంగా ఉండి చెప్పాలా అలా మన పేరు పెట్టి పిలిచి మాట్లాడప్పుడు చిత్తం ప్రభావ చెప్పుకొని మనం దేవుని విజయతో చెప్పియాల అబ్రాహ్మ విజయతో చూపిస్తున్నాడు అక్కడ అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇసాకును తీసుకొని మౌర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోగు పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను హలో నీ అక్కడ చూసినా మరేమంటున్నాడు ఇక్కడ నువ్వు ప్రేమించిన విశాఖని అంట అక్కడ జడుపురే కూడా అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నీ ఒక్కడైనా ఒకడే కుమార్ని రేఖే కుమారును ఎంతో కాలంలో పుట్టినాడు ఎంతో కాలంలో పుట్టినాక దేవుడు చూసినా నువ్వు ప్రేమించే రేఖే కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇశాఖను తీసుకొని ఇశాఖని తీసుకొని మరియా దేశమునకు వెళ్ళి మరియా దేశం కెళ్ళి అక్కడ నేను చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని అబ్రాహ్తో చెప్పాను అలా ఎందుమంటే చూద్దాం అబ్రాహ్ తన కొడుకుని ప్రేమిస్తున్నా నన్ను ప్రేమిస్తున్నా అంట దానిలో కొడుకీషన్ చేస్తూ పరిచిస్తున్నాడు అబ్రాహాం ఇప్పుడు సంపూర్ణలో జరిగితున్నాడు అబ్రాహ్ కొన్ని దినాలతో సనికి భయపడిన అబ్రాహ్ చూస్తే ఇంకా మనం చూస్తే ఆదికాలంలో పండుగంలో మన హీరో చూస్తే అక్కడ కొన్ని అబ్రాహం వచ్చినప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇసాకును వెంటబెట్టుకొని దహన కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళిను అలా దూరం ఒక ఆధ్ర ఆ కాలంలో గారు మీద చేసుకొని పోతుండే గారులో తీసుకొని పని వారిని తీసుకొని తన ఇశాఖని ఏక కుమార్ని తీసుకొని ఏం చూస్తా ప్రయాణంలో హెల్దం అక్కడ అలయా మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి ఇక్కడ చూస్తే మూడో నారులు అలవ అంటే మూడో ప్రయాణం మూడో దినం మూడు అంటే ఏంటి మనం చూస్తాం మన ప్రభుకి సాధం మూడు దినం మూడు జనం మేము చూసినాం తన మన ప్రజల కోసం మన కోసం పాపం కోసం మనం దినం తిరిగి తెలిచినాడు ప్రభు తన పనివారి పని వానితోనూ పని వారితోనూ మీరు గాడిదతో ఇక్కడేనే ఉండుతో గాడితో ఇక్కడను నేను ఈ చిన్నవాడును అక్కడ అక్కడికి వెళ్ళి మొక్కి మరల మీ అందుకు వచ్చిదమని చెప్పి అలా ఏమంటే పనివారు చెప్తున్నాడు ఇక్కడ నుండి మేము దేవుని మొక్కి మళ్ళా తిరిగి మేము వచ్చేదాను అని ఆ పనివారికి చెప్తున్నాడు దహన కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరు కూడి వెళ్ళిండగా వెళ్తున్నాగా అలా ఏం చేస్తున్నాడు నిప్పు తీసుకుపోతుందంట ఇంకా కట్టెలు తీసుకోకపోతున్నా ఇప్పుడు ఎవరు వెళ్తున్నాడు ప్రయాణంలో ఆ బ్రాహ్మణ్ వెళ్తున్నాడు తన కొడుకు ఆ నిప్పులు కట్టే వెళ్తున్నాగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహామ్ తో నా తండ్రి అని పిలిచను అనయ్యా ఇసాకు ఏమంటాడు నా తండ్రి అని పిలిచును చూడండి అసలు నా తండ్రి అని పిలుచును నా కుమారుడా ఏమంటాడు కదా అందుకే అతడు ఏమి నా కుమారుడా నేను ఏమి నాన్న కుమారుడా అని అడిగను అప్పుడు అతడు నిప్పును కట్టెలో ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అని అడగగా అలా నిప్పును మన కట్టెలు ఉండరు కనుక నా తండ్రి మన దహన గొర్రెపిల్ల ఎక్కడ కదా అంటే దాన అంటే బలి పాప పిచ్చా బలి అక్కడ ఆ కాలంలో జరుగుతుంది కదా సో ఇశాక్ కు ఏం చేసినా నేర్పించినేమో అది నేర్పిస్తే ఇశాకు అడుగుతున్నాడు కదా దేవు దైవ జ్ఞానం అడుగుతున్నాడు అలా ఏం చేయాలా పాపక్ష పెంచారా అలా బలిపీటంలా ఒక గొర్రపిల్ల మన బలియాల ఇశాఖ అదే అడుగుతున్నా అంటే చిన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఇశాఖ పెంచు దైవ జ్ఞానంలో పెంచుతున్నాడు అలా అంటే మనం ఈ కాలంలో మనం మన పిల్లలు చెప్పాలా అలా ఈ యోగం కోసం మన పాపం కోసం అలా మన నిమిత్తం అందరి కోసం ఆయన చచ్చిపోయిన శిల్వ ఒక మూడోదిలో తిరిగి వేసిన మన పిల్లలకు ఇది చెప్పాలా ఈ స్వార్థ చెప్పాలా ఇది వాక్య లేఖనం చెప్పాలా అని అడిగా అయితే అక్కడ చూస్తే గమనించిన చాలా చాలా కనిపించింది ఇశాఖ తీసుకుపోతుంది విశాఖ ఎంత ఉన్నాడు పన్నెండు ఇయర్స్ ఉన్నాడు ఎంత ఉన్నాడు అక్కడ తెలియదు కనుక విశాఖ పెద్ద ఎత్తున తరుపుడు నాకు మన నిప్పులు ఉన్నాయి మన కట్టెలు ఉన్నాయి మన గొడపిల్ల కావాలి కదా మన పొద్దున కదంటే మన గొడపిల్ల కావాలి కదా అప్పుడు అబ్రహాం నుంచి నోటీస్ దేవుడి నుంచి మాట వస్తుంది చూద్దాం మనం దేవుడే దహనబలికి గొర్రెల్లని చూసుకును అని చెప్పను దేవుడే దహనబలి గొర్రెని చూసుకుందను అలా ఆయనని చూసుకుంటాను మనమైతే పోదాం అలా నూయా అప్పుడు చూస్తే అబ్రహ్ ఏమంటాడు దేవుడు చూసుకుంటాడు కానీ ఏకైక కుమార్ ఇచ్చిన కనుక తీసుకోడు కానీ అబ్రాహం ప్రేముని దూరంగా ఒక విశ్వాసం ఉంది కానీ నేను నిజంగా దేవుడి ఒక వాక్కు లోబడతా అని అక్కడేం చేస్తూ పోతున్నాట పోతుంటా అక్కడ చూద్దాం మనం అలాగే వారిద్దరు పోడి వెళ్ళి దేవుడు అతనికి చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహం అక్కడ ఒక బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇశాకును బంధించి ఆ బలి పైన కట్టెల మీద ఉంచాను అలా అది ఆ జీవుని ఒక గుర్రపిల్ల లెక్క మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అరే సన్ని నువ్వు ఉన్నారో చెప్పిన చూసుకుంటా ఉన్నా మళ్ళీ మీ ఏ మాట ఏం చేస్తున్నాడు ఒక గొర్రపిల్ల లెక్క అంటే దీని అర్థం ఏంటి రాబోయే దినలా బలి ఆరోధనం చెప్తుండేమో బయటపడుతున్నాడు రాబోయే దినలా గుర్రపిల్లనే ఒక బలి అవుతుందని ఒక పరిశీలించి ఒక రాబోయే దినాల్లో బయటపడుతున్నాడు మా ప్రాంతం అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా పరలోక ఎక్కువ దూత పరలోకములో పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను చేయి చాపగా అంతా కట్టేసి తన కొడుకు కట్టేసి మరి మీద చే కత్తితో మన పొరుతాడు వెంటనే దేవుడు ఒక దూత వచ్చి ఉంటుంది అబరామా అబ్రామా అని అప్పుడు పేరు పెట్టి పిలుస్తుంది అబ్రామని అందుకు అతడు చిత్తమ్మ అప్పుడు ఆయన ఆ చిన్నవాడు మీద చెయ్యి వెయ్యకము అతన్ని ఏమీ చెయ్యకము అతను ఏమి చేయకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని నేను అలవియ ఏం చేస్తుంటా దేవునికి భయపడవాలన్నా కనబడుతుంది కనుక ఏకకుమార్కు ఇంకా తీసుకునుకు నువ్వు ఇంకా పోతే కనుక ముందుకు పోయిన కనుక ఇప్పుడు నాకు తెలుసు దేవునికి భయపడవారు నాకు తెలిసే ఉన్నది దూత చూస్తున్నారు ఇంకా అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూ చూడగా కొందరు కొమ్ములు తగులు ఉన్న ఒక పొట్టేరు వెనుక తట్టున్న కనబడను అలయా ఒక పొట్టేరు కనబడిను అలయ్య అంటే చూసే అబ్రహాంకు మనం చూసి అగ్రహం కి నోటి నుంచి ఏమో చేసి ఎవడో చూసుకుంటాడు ఆ గోర్ర పిల్ల అక్కడ మనకి గోర్ర పిల్లని ఏం మన ప్రభు బలైతని ఆయన అగ్రహం ప్రవర్త కదా చెప్తాడు కదా అభినందికి చెప్తాడు అభినయకు చెప్తాడు ఆయన ఒక ప్రవర్త నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బతకగలవు అని అభినయకు చెప్తాడు అలా ప్రవర్త ఆయన గొప్ప ప్రవర్త కనుక ఆయనకు ఏర్పరచుకున్న కనుక ఆయన ధరనే నీ చెప్తాడు నీ ధరనే నీ సంతాన ధరనే సార్ ఆ సంతానం ప్రభు కనుక అక్కడ చూస్తే ఇక్కడ మన మన ఇక్కడ డిప్యూట్ కావడం చూసాం సిక్స్ ఫోర్టీన్ నుంచి బ్ర సిక్స్ నాలుగు నుంచి ఇజ్రాయెల్ ఇనుము మన దేవుడ ను ఇజ్రాయలు ఇను అంటే ఆ కాలంలో సరిగ్గా ఇజ్రాయెల్ ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయల్ ఇనుము మన దేవుడని యువ దేవుడో అది అని చెప్తుంది నీ పూర్ణ హృదయంతోను ఇప్పుడు నీ పూర్ణ ఉదయంతోను నీ పూర్ణ నీ పూర్ణం పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో అలా లియ పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో అలా నీ పూర్ణ శక్తితోను పూర్ణ శక్తితోను నీ దేవుడైన యుగోవాను ప్రేమింపలను అలా ఇది ఎవరాల్లా కనిపెడుతుంది అలా లియ అలా చూస్తాం కదా అలా ఫస్ట్ ఎవరిని ప్రేమించిండు దేవుని ప్రేమించిండు అలా లియ కానీ పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ బలంతో ప్రేమించే వాళ్ళను అలా లియ ఇంకా ఇక్కడ చెప్పినడా ఇంకా ఇంకా పద్యాక రాలే కానీ ఇంకా చెప్తున్నాడు పద్యాకలో చెప్పుడు మోసం చెప్తున్నాడు నేను నేను నేను నీకు ఆధ్యాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలను అనలియ మన ఉదంలో ఉండాలంట మన ఉదయంలో ఎప్పుడు ఉంటే ఆ వాక్యమే జీవం కనుక ఆ ఉదంలో ఉంటే వాక్యమే వెలుగులో మనం వెలిగిస్తూనే ఉంటాం అనలియ ఈ వాక్యం జీవం మనం ఉంటే మనం ఎప్పుడు తప్పి పొమ్మనం అనలియ ఎప్పుడు మనం తప్పి పొమ్మనం నీ కుమారులకు వాటిని అభ్యంపజేసి అనడియా నీ కుమారుకు అపజింప చేసి అంటే బోధించమంటుడు కదా బోధించమంటు నీ కుమారుకు అభ్యసించాలంటే పూర్తిగా చెప్పమంటాడు అంతేనా కదా అప్పుడే తెలుగు రాదు అంటే దాంతో ప్రామిస్ చేసుకోండి ఇక్కడ చూసాను కూర్చున్నప్పుడు నడిచినప్పుడు ఇంకా కూర్చున్నప్పుడు ఏం చేయాలి దేవుని వాక్యం చెప్పాలా మన ప్రభు కోసం చెప్పాలా మన ప్రభు కోసం వాళ్ళకు చెప్పాలా లేఖను చెప్పాలా ఈ కాలంగా పిల్లలు చూస్తే చెప్పలేకండి మనం చెప్పాలా వాక్యం వాక్యం అది ఉద్రంలో దుస్తు మేము భయపడతాడు వాక్యం చెప్పాలా అలా ఉద్యమం కూర్చున్నప్పుడు తోవలో నడిచినప్పుడు నడిచినప్పుడు నడిచినప్పుడు దేవుని వాక్యం చెప్పాల్సేనే ఉండాలా వాళ్ళకు పండుకున్నప్పుడు పండుకున్నప్పుడు దేవుని వాక్యం బోధించాలని చెప్తున్నాను పండుకున్నప్పుడు కూర్చున్నప్పుడు తోవలు పోతప్పుడు తోవలంటే కావచ్చు మన సేవలో కావచ్చు ఎక్కడ మీ స్కూల్ తీసుకుపోతు కాకు దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యం అని పిల్లలు ఏమైతే బలవంతం అవుతారు వాక్యం నటపడాలా అనుకున్నప్పుడు లేచినప్పుడు లేచినప్పుడు హలోలియా లేచిన పొద్దుగా చెప్పాలా పొద్దుగా లేచే ఇప్పుడు దేవుని దేవుని కోసం ఈ రాతంతా కాపాడినో కుటా కలిసి ట్యాంక్ నేర్పించి వాళ్ళ మోకా ప్రార్థన చేయాలి వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు దేవా దినంతా కాపాడిను ప్రార్థన ఈ వాక్యం వాళ్ళకు నేర్పిమని చెప్తున్నాడు దుఃఖకాండ చెప్తున్నాడు వాటిని గురించి వాటి గురించి మీరు మాట్లాడవని నువ్వు హలోలిలియా ఏమైనా మోసే ఏం చెప్తున్నాడు దేవుడు ఇజ్రా చెప్తున్నాడు మీ కుమారు చెప్పాలా లేచే చెప్పుడు ఇది చెప్పాలా అని చెప్తున్నాడు వాటిని చేతికి కట్టుకున్నాము అలాది చూచనను నీ చేతికి కట్టుకును హళలియా సూచన ఏం కదా కట్టుకును కట్టుకును హళలియా ఇప్పుడు సూచన అంటే దేవుని యొక్క వాక్యం మన చేతిలో బైబుల్ మనం ఉండాలి అలలియా అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటుడు అబ్రాహ్మణం చేసి అబ్రాహ్మణ కనబడుతుంది అబ్రాహ్మ కలగా తప్పిపోయిన కనుక పూర్ణ ఉదయంతో కూడ బలపూర్ణ శక్తితో అలలియ తన యహోవాన్ని ప్రేమించింది కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నాను హళలియ ఇక్కడ తీర్తన వన్ ట్వంటీ సెవెన్ నాలుగు జీతం వన్ పుట్టిన కుమారులు యవన్ కాలంలో పుట్టిన కుమారులు హళలియా యవకాలం అంటే మనం యవన కాలం ఆత్మీయ యువకానులో పుట్టిన కుమారుడు అంటే యంగ్ ఉన్నప్పుడు దీ సంబంధం అలలియ యువనసులు దేవుని కార్మిక మూర్చే ఎంత మేరని సామెత ఉంది అలలియాలు పుట్టిన కుమారు బలవంతుని చేతిలో బాణము అలది బలవంతుడు అంటే మన ప్రభు బరువు చేతిలో బాను వారు అంట అలలియ వాళ్ళు యుద్ధంలో ఒక సైనికులు తయారవుతారు అలాది బాణం ఏంటో యుద్ధం కదా యుద్ధం చేస్తారు బలవంతి చేతులు ఆయన చేతిలో వీళ్ళు ఏం పిల్లలు పెంచబడాలా ఆయన చేతిలో ఉండాలా అలదిగా ఆయన చేతిలో ఉంటే దుస్తులు ముట్టడు చేసుకుంట అలాగే పోతపోతే ఏం చేస్తున్నారు మనం కొంతమంది చూస్తారు కదా పోతపోతే కొట్టాడకొస్తారు అలాగే ఈ ఆత్మీయ సిద్ధం చూస్తే యుద్ధం ఆత్మీయారు విరోధులను కొట్టాడు చేసుకోండి అంటే వాళ్ళకు మంచి సేవకు తయారవుతుంది ఇక దావించి చెప్తున్నాడు అలా రుయ్య అలా మీ కాలంలో చూస్తే మనం సుదూపదంలో కాలంలో ఎట్లున్నాం ఈ కాలంలో అట్లున్నాం సుదూకాటంలో చూస్తే అలా చిన్నలతో అప్పుడు ఆ గనువే దగ్గర లోతు కూర్చున్నప్పుడు దూతలు వచ్చినప్పుడు కొన్నా ప్రభులారా రాండి ఇంకా కూర్చొని అంటే అప్పుడు కూర్చున్నప్పుడు ఆ రొట్టే చేసినప్పుడు ఆ తుదుపుతం వచ్చి ఏం చేస్తారు చిన్న పెద్దలు తన లో కుటుంబంకు అంత గుర్తు చుడు కనుకునకా బయటకి తీసుకురామంటే చిన్న పెద్దలు అంతా పాపంలో చేస్తున్న రాయబడి ఉన్నది ఆ కాలంలో ఈ కాలంలో భయంకర దినారు అలలియా అలలియా ఈ కాలంలో భయంకరంగా పిల్లలకి ఏం చేయాలి దేవునికి వాక్యం నాటబడాల మనం అలలియా ఆ బ్రాహ్మ చెప్పినము అలా అప్పుడు చూస్తే మోస ఏం చేసింది మోస తల్లి ఆ రాజాగురం లో ఏం చెప్పింది అలాది నువ్వు కావును అలాదిగా ఏ రోగం కావు నువ్వు నేర్పించింది ఏం చేసిడు తన ఆలక్షలు ప్రజలకు నేర్పించాను ఒక గొప్ప సేవ కూడా అయినాడు మన అన్న చూస్తే ఏం చేసింది అలాది తన పుట్టిన ఫస్ట్ ఒకటే కుమార్ని ఏం చేసింది తన మందిరంలో సేవకు అర్పించింది ఒక ప్రవర్త అయినాడు నాయపథ్యంలో మన ప్రవర్తాన్ని మనం ఏం చేశాడు ఇద్దరు ప్రభుకు ప్రాథమిక నిలబడ్డాడు ఇద్దరు పాపం చేస్తుంటే ఏం చేస్తుంది అయ్యా వాళ్ళు వస్తున్నట్టు మా కోసం ప్రార్థన చేయి సమయాలు అంటే ప్రార్థన చేసి అలాగే ఆ దేవునికి మన ప్రజలు కూడా అర్థంగా సమయాలు నిలబడ్డు ఈ కాలంలో మనం బుష్ణ పక్షంగా మనం ఏసు ప్రభు పక్షంగా మనం దృష్టి ఏసు ప్రభు పక్షంగా ఉండి దృష్టిని ఎదిరించి ప్రజల పక్షంగా మనం ఉండి మనం మనకు నడిపించాలి ఇంకేమంటాడు ఇక్కడ ఇక్కడ చూస్తే మనం ఇంకో మనకు సామెత ప్రభుత్వ సామెత ప్రభు ఏం మాట్లాడుతుందో సాత్యం ఆరు ట్వంటీ టూ ఆరు బాలు వారికి నేర్పము అలా బాలుడు నడుపు మార్గంలో నేర్పము నేర్పాలను నువ్వే టీచర్ అలా ఆత్మయ టీచర్ నువ్వే నేర్పియాలను అలా అయ్యి బాధ్యత సమ్మెల్ మన సల్మాన్ చెప్తున్న దైవ జ్ఞానం నుంచి అలా రియా మన ఇంటికి అక్కడ ఇద్దరు ఒక పిల్లలు వాళ్ళకు మనం చెప్తూనే ఉంటుండే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు చెప్తుండే చూడండి ఇట్లా ప్రే చేయండి ఇట్లా చేయండి చేయండి వాళ్ళకు చచ్చికుపోతుండే మనం చేస్తే చేస్తే ఆ పిల్లల మీద చాలా భారం కలిగి ఉండే ఆ పిల్ల మంచిగా చదువుకోండి క్లియర్ ఉంది అన్ని పాస్ మనం చూస్తే ఏం చేసింది ఆ మితలలో మరచుని ఇంటి చూసి వెళ్ళిపోయింది వాళ్ళ తల్లి రోడ్ మీద పోతుండే ఏంటి ప్రే చేస్తుండ చేస్తున్నానంటే దుఃఖంగా ఉంది భలంతా ఉంది కానీ ఎప్పుడు చెప్తుండే వాళ్ళకు మీరు అండి వాకి మీరండి ఇట్లా చేయమంటే వాళ్ళు నిరక్ష్యం చేసిండ్రు దుస్తుని ఏం చేస్తుంది చేసుకొని పోయింటారు మేము ఎంత ఆశ పెట్టుకున్నారు కానీ మా పిల్లలు వెళ్ళిపోయింది ఇప్పుడు చూస్తే రాదని చెప్తుంది వాళ్ళు పోలీస్ స్టేషన్ చెప్పింటారు పిల్లలు మళ్ళీ తను ఏం చేసి ఏం చేస్తారు కానీ వాళ్ళు మార్గలు నడిపేలే కానీ మార్గం ఉంటే ఏం చేస్తుంది ఈ దుస్తు పని అని ఏం చేస్తుంటే తల్లిదండ్రులు కాదు అవుతుండే దేవుని ఏం చేస్తే విజేత చూపిస్తే సేవకురాలు అవుతుండే కానీ ఈ క్లాస్లో జీతం అయితే జరుగుతుంది బాలు నడుగుతాలో ఆయన నేర్పొము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దాని తొలగిపోడు అలా అదే నుంచి వాక్యం నుంచి తొలగిపోడు మార్గం నుంచి తొలగిపోడు అలా లియా ఇక్కడ సల్వాన్ బి చెప్తున్నాడు హలో లియా చదువు బ్రో ఇంకా ఐశ్వర్యవంతుడు చాలా బ్ర హలో సల్వాన్ చెప్తుండ్రు ఒక సిక్స్ తగ్గుతున్నాడు అంటే బాలు నడిపేత వాళ్ళని నడిపి ఆజ్ఞామనకు అలాది అయిందంటే ఈ కాలంలో భయంకర కాలం అలాది కాలంలో పిల్లలకు చూస్తే మన బొమ్మలు ఇస్తుండ్రు ఈ కాలంలో చిన్న చిన్న పోయి వాళ్ళకి సెలపంలు చేస్తుండ్రు ఆ సెలపంలో రేవించారు అది మొన్న బాల కొరకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తుండ్రు ఆ రేషిష్యర్ కనుక ఏమైతే కనిచూ తక్కువైపోతుంది కదా ఆ రేషన్ చూసి చేసి కనిచూపు అయితే పెద్ద స్కూల్ ఏం చేస్తా పెద్ద పెట్టుకుపోతాడు కదా ఆ కాలంలో మనం కనుక జ్ఞానం లేకుండా ఏం చేస్తాం ప్రజలు నడిచిపోతుంది కదా మన పిల్లలు జ్ఞానంలో వాక్యంలో ఎదిగి చేయాలా దేవుడు చిన్న వాక్యం తీసుకున్నాక ఆమీన్ కదా ఇప్పుడు రికార్డింగ్ బటన్ నొక్కాం కదా ఆ బటన్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసేస్తే రికార్డింగ్ కంప్లీట్ అయిపోద్ది లోపల వాయిస్ కాల్ రికార్డింగ్స్ అని ఉంటుంది లోపల ఆప్షన్స్ అక్కడ పోయి చూస్తే అప్పుడు విని ఏదో చేసి నాకు సెండ్ చేయ నేను అందరం మెయిల్ పెట్టేస్తా ఓకే ఓకే దాన్ని క్లిక్ చేయి క్లిక్ చేసి అయిపోయింది కదా బంద్ అయిపోయింది కదా అయితే ఇప్పుడు ఏం చేస్తా లోపల లోపలకి రికార్డింగ్స్ అని లోపల ఆప్షన్స్ లోపల్కి రికార్డింగ్ అని కొట్టు ఆప్షన్ చర్చలు కొట్టే రికార్డింగ్ బస్ స్టాండ్ రికార్డింగ్ ఇప్పుడు రికార్డ్ చేసిన అక్కడ ఉంటుంది ఒకసారి ఏం ఖర్చు అదే అది కాదు కరెక్ట్ కానీ విని కన్ఫర్మ్ చేసుకుని దాని మీద నొక్కి పెడితే రైట్ మార్కు పడుతుంది దాని మీద సెండ్ కొట్టేస్తే నాకు పంపిస్తే మనోజ్ కాబట్టి దానిని విడిచిపెట్టలేకపోయిండు కాబట్టి కానీ అదే అబ్రహాం ప్రభా నాయన తండ్రి మీ యొక్క స్వరం విని తనకున్న సమస్తము విడిచిపెట్టి ఏమి లేని పునాదులు పట్టణం కొరకు వచ్చిండు ప్రభ అలాగే వృద్ధాప్యంలో ఉంటుండగా మీరిచ్చిన ఏకైక కుమారుణ్ణి కూడా ప్రభానాయన మీ మాటకు లోబడి మీ మాటకి మీ ఆజ్ఞకి ప్రభానాయన తన హృదయంలో మీరు ఉన్నారు కాబట్టే మీకు లోబడి ప్రభా విధేయత చూపించి మీ పట్ల భయం కలిగి జీవించి నాయన తనకు ఏకైక కుమారుడిని కూడా ఆ బలిగాను అర్పణను గాను ఇవ్వడానికి ఇష్టపడ్డారు కానీ మీరు ఎప్పుడు బలులను కోరరు ప్రభా కాబట్టే ప్రభా ఈ స్థానంలో ప్రభా మీరే ఒక బలివిగా ఒక గుర్రెపిల్లగా నాయన ఆ దిరణం మరణించినారు ప్రభ కాబట్టి ఆ యవనస్తుడు ధనవంతుడు అది చేయలేకపోయిండు ప్రభ దానికి కాబట్టి అబ్రహాము చేసిండు కాబట్టి అబ్రహం సంతాన్ని సారా సంతాన్ని మీరు నాయన ఇసుకరేణి వల్లే నాయన గొప్పగా దీవించి విస్తరింపజేసిండు ప్రభా ఈ సృష్టి అంతా కాబట్టి ప్రభ విశ్వాసంలో లేకపోతే నీ వాక్యము లేకపోతే మా హృదయాల్లో కఠినతనంగా ఉంటే ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను సేవించమన్నావు ప్రభా కాబట్టి అబ్రాహం ఏ రీతిగా అయితే ప్రభా నాయనా తనకున్న సమస్తం విడిచిపెట్టి మీ మాటకి లోబడి ఆయన మీ పట్ల వాళ్ళు ఏ రీతిగా అయితే నాయన జీవించరు ఈ అంత్య ఈ చివరి కాలంలో ఈ కడవరి కాలంలో ప్రభా మేము కూడా నాయన నీ మాటకి లోబడి ప్రభా నాయన వాళ్ళు కనబరిచిన విశ్వాసము అంతకు మించి మేము కనబరిస్తే కానీ ఈ యొక్క నాయన తన్రి ఈ కాలంలో మేము కాపాడబడలేం కాబట్టి రక్షింపబడలేం కాబట్టి మేము దినదినం ప్రభా నాయనా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావు ఎన్నో మరుగైన విషయాలు ఎన్నో ఆత్మీయ సత్యాలు చూపిస్తున్నావు ప్రభా మేము ఏ రీతిగా ముందుకు పోవాలో ఏ రీతిగా నడుచుకోవాలో ఎట్లా జీవించాలా ఎట్లా బోధించాలా ఏ రీతిగా మేము అన్ని ప్రతిదీ మీరు నాయనా తండ్రి మాకు బోధిస్తున్నారు కాబట్టి ప్రభా ఎక్కడ నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభా నాయన ఆయన నీ వాక్యంలో నాయనా తండ్రి ప్రతి దినం ప్రభా ఉదక స్నానం చేయబడి నాయన ఆ యొక్క వాక్యం అనే రెండంచుల ఖడ్గము ఈ యొక్క అపవాది ఈ యొక్క సామ్రాజ్యాన్ని మేము కూల్చాలా ఆ యొక్క తండ్రి పాములను సర్పాలను ప్రభానాయన మా యొక్క పాదాలతో ప్రభాటిని అనగదొక్కాలా అలాంటి సేవా జీవితంలోకి అలాంటి భాగ్యము ధన్యత ఐశ్వర్యము ఈమని ప్రార్థిస్తున్నాం తండ్రి కాబట్టి నీ స్వరం దారి వినిపించినావు వేలాది వంద నాలుగు తజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే ప్రభానాయన ఎంతో మంది కరోనా వైరస్ బాధితుల గురించి వ్యాక్సిన్ బాధితుల గురించి కూడా ప్రార్థిస్తుండే వాళ్ళందరి పట్ల మీ ప్రేమ జాలి దయా కనిక్రమ కృప చూపించి ఆ కలవరిశిలలో తండ్రి మీరు పొందిన గాయం ద్వారా స్వస్థపరచండి అలాగే ప్రభా తండ్రి ఏమీ లేని పామరుడు ప్రభా పేతుడు కానీ మీ యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్నాక ప్రభా నాయన ఆ యొక్క ప్రవచనం చూపించండు ప్రభా కాబట్టి నాయన చదువుకి సంబంధం లేదు ఈ లోక జ్ఞానంకి సంబంధం లేదు ఈ లోకంలో గొప్ప పాస్టర్లైనా ధనవంతులైనా ఎంత గొప్ప బోధకులైనా గాని మీ సహాయం లేకపోతే వాళ్ళు వ్యర్థులే ప్రభ కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కానీ మీ సహాయం పేతురు కలిగి ఉన్నాడు కాబట్టి నాయన తండ్రి హరితిగా ప్రభ తండ్రి తను సేవ చేయగలిగిండు ప్రభ ఏమి చదువుకోలేనప్పటికీ ఆయన ఏ జ్ఞానం లేనప్పటికీ కూడా మీరే ప్రభ ఒక బోధకుడుగా ఆయనకి బోధించినారు ఆయన అంతరంధ్రంలో ప్రభ ఆయన అంతరంగంలో ఉండి ఆయన హృదయానికి ఆయనకి మీరు బోధించరు కబట్టి ప్రభ మేము కూడా నాయన అనేకుల్ని మారు మనసు రప్పించాలా అనేకులకి రక్షణ ఇవ్వాలా మా పిల్లలను మా తల్లిదండ్రులను మా బంధువులను మా తోటి సేవకుల్ని అందరినీ మేము నాయన తండ్రి యొక్క వాక్యం అనేది వాళ్ళ హృదయంలో నాటి వాళ్ళందరినీ మేము కాపాడుకోవాలా రక్షించుకోవాలా ప్రభ ఎందుకంటే ప్రభ మీరు అక్కడ అతి సమీపంగా ఉంది మీ యొక్క ఉగ్రత దినంలో ఉన్నాము అది రాకమునిపే ప్రభ మాకు కలిగి ఉన్న మేము జాగ్రత్తగా వాటిని కాపాడుకునేలాగిన మీరే మాకు గొప్ప కార్యం మాకు మీరే ఆ జ్ఞానంలో మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమీన్ సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వ శక్తిమంతుడానికి అంద అబ్రహాం ఇస్సాఖ యాకోబ్ లో గొప్ప దేవ కృపమైనా నీకే వందాలేసయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలపులు నిలబెట్టుకున్నారనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించి ఇంత కాలం వరకు మమ్మల్ని నడిపించినైనా నీకే వందాలేసయ్య నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్నారైనా గొప్ప దేవ ఈ దినమంతా మీరు మాకు సాయకున్నారు అయినా గొప్పదే ప్రతి దశలో మీ సాయం మాకు అనుగరిస్తుంది సమాధానం శాంతి మాకు అనుగరిస్తున్నారనైనా నీకే వందాలేసయ్యా నా తన ఇస్తు ప్రభావానికి కృతజ్ఞత ఆసక్తులు అర్పించుకున్న సమస్త గణత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వరం మీగా యుగంలో నీకే కలుగు ఆక హాల మతే కన సమయంలోనైనా మీకు స్వర్వీ ధన్యత నిర్వహించిన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభానికి ప్రతి దశలో ప్రభావ మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు అనే వాక్యం చెప్తున్నారు ప్రభా అబ్రహం కూడా పరీక్షించినారు ప్రభా తన ఏకైక కుమారుని ప్రభా బలిగా మీరు ఇవ్వమన్నారు ప్రభా కానీ తన అతను కూడా ప్రభావ మీరు చెప్పిన ఆజ్ఞను పాటించిన ఆ మరియా పర్వతం మీదకి వెళ్ళినట్టు ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ మీ ఆ బలి అర్పించే టైంకి ప్రభావ మీరు చెప్పినారు ప్రభావ ఆ చిన్నవాడు మీరు చేయి కాబట్టి ప్రభా మీరే గొర్రె అక్కడ మీరు బలి అయినట్టు ప్రభావ అక్కడ మీరు కానీ ప్రభా అబ్రహాం విశ్వాసం చూస్తే ప్రభావ నేను నీ చిన్నవాడును ఆ పర్వతం మీదకి వెళ్ళి తిరిగి వచ్చిదేమో అని ఆయన ఏ ఆయన ఏ కవచంలో పలికిన ప్రభావ తిరిగి కానీ అబ్రహాం తెలుసు ప్రభావ విశ్వాసంలో నాకు నా కుమారిని అతన్ని తీసుకోవడానికి తెలుసు ప్రభావ అయినా కానీ ప్రభావ అబ్రహాన్ పరీక్షించారు ఆ పరీక్షలో అబ్రహాం పాస్ అయిపోయినాయిన ప్రభావ ప్రతి దశలో మీరు మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటారు కానీ ప్రభావ ప్రతి దశలో మేము కూడా అబ్రహాం లాగా సిరసా ఉంచి మీ ఆజ్ఞ మీ పాటించాలా అబ్రహాం లాగా ప్రభా విశ్వాసాలను మేము విజయం పొందుకోవాలా ప్రభావ ప్రతి దశలో ఎన్నో ఆటంకులు ఎన్నో వస్తున్నాయి కానీ ప్రభా మీద విజయం పొంది ముందుకు పోయి బిడ్డలుగా చేయండి ఇలాంటి శోధంలో పాపం మీ పడతాం పరిశుద్ధంగా మీ కొరకు గొప్ప దేవ అబ్రహాం అయినా తిరిగి వచ్చింది కాబట్టి ప్రభా అబ్రహాం సంపూర్ణంగా నమ్మిన ప్రభావ మీరు ఇచ్చిన దేవుడు తీసుకోవడానికి తెలుసు ప్రభావ అయినా కానీ విశ్వాసంలో తను చూసింది అలాంటి విశ్వాసంలో మమ్మల్ని అందరినీ నడిపించడానికి అదిష్టమైన నా దేవ నా ప్రభా మా పూర్ణ హృదయంతో నేను చూపించే బిడ్డలుగా తయారు చేయండి ఓ ప్రభావతను మా పిల్లలు కూడా ప్రభావం అతని సమీక్ష సమర్పించాలి అందరి రక్షణకు నడిపించాలా ప్రభావ కుటుంబం అంతా ప్రభావ కలిసి నేను చూపించాలా కనపరచాలా నేనే నా ఇంటి వారు ఎహోవ సేవించలే నా ప్రభావ నైనా కుటుంబం అన్ని కలిసి ప్రభావ ఓ ప్రభావతను నేను సేవించాల నేను భయం పరచాలని సేవ చేయాల ప్రభావ నా తను అలాంటి బిడ్డలుగా చేయండి వాక్యం మీరు మాతను మాట్లాడిన ప్రభావనికి అన్నాలిస్ అయ్యా మీ వాక్య చేత నీతో బలపరుస్తున్నారు ప్రభావ దీని దినం ఎంతగానో ప్రభావ ఆదరణ ఇస్తున్నారు సమాధానం అనుకరిస్తున్నారు మా విశ్వాసాన్ని బలపరుస్తున్నారు ప్రభావ నీకు వందాలేసరి కాలంలో అంత భయంకరమైన కాదని మీరు చూడగా ప్రభావ ప్రతి దశలో ప్రభావం జాగ్రత్తగా జీవించడానికి సహాయపడండి మా పిలుపు మా ఏర్పాటు నిత్యం దృష్టిగా మరీ జాగ్రత్త పడాలా పరిశుద్ధంగా జీవించాలా లేదంటే అపవిత్తుల పాప సహాయపడండి ప్రతి దశలో మీ పరిశుద్ధంగా మేము జీవించలేగనా మీకు పరిశుద్ధిలో మేము నడిపించడానికి నా దేవన ప్రభానికి వందాలేస వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచండి ఆ కలబరిశీలో మీరు పొందిన గాయల స్వస్థతలు ప్రభావత్ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిషత్ నామన తండ్రి వీరే స్వస్థ పచ్చ మహిమరంద గొప్ప దేవనతం గోకులు ప్రతి బెదశిస్తులందరినీ ఆశ్రదించి నూతనంగా అభిషేకించి ప్రతి చోటు మీకు సాక్షులు పెట్టుకుని అయినా చంద్రశేఖరణ ముట్టండి ప్రభావ మంచి ఆరిగిన దయచేయండి ఇంకా అనేక విషయాలు అన్నగారు భయలుపరచండి మీ జ్ఞానం మీ కలంపుతూ ఇంకా నింపం మీ సముచితమైన జ్ఞానం చేతి నింపండి అన్న కుటుంబం చుట్టూ పిల్లల చుట్టూ మాకు ఎన్నికలు పెట్టండి ప్రావా మీ కూతుల భద్రపరచుకోండి వైకరణ స్థమలకు అంటున్నాం ప్రభావ మీ అందరం ప్రభావం ప్రతి సమయం విజయం పొందాలా ఒక జనం అంతా మీ చేత మీరే అన్ని అందరినీ తయారు చేయండి అన్న కుటుంబ ఇంకా అన్న మీకు సాక్షలు పెట్టుకున్నాయన నా దేవన ప్రభావ రాజు బ్రదరు ఒక డాడీ గురించి మీ ప్రార్థిష్టం దేవాదర్ కుటుంబం గురించి మీకు ప్రార్థిష్టం దేవాడని మీ కృపలో భద్రపరుచుకున్న ఆయన నా దేవనా ప్రభావ ల్యాండ్ విషయంలో ప్రభావం మీరు కార్యం చేయండి వాళ్ళ పాలలు ఏవైతే ఉన్నదో ప్రభావాదే వాళ్ళని సమాధానం చేయడం వాళ్ళకి ఖండిస్తుంది ఆయన మీకు పరిస్థితి కార్యం జరిగించి నైనా వాళ్ళందరూ ప్రభావంత సమాధాన పడాలా ల్యాండ్ న్యాయంగా నీతిగా ల్యాండ్ రావాలా ప్రభావ మీరే సహాయపడండి రాజుగారు ఒక డాడీని తాకండి ఆ బ్రెయిన్ ఉన్న పతి ఆ బ్లాక్స్ ఏసు క్రీస్తున్న ఖరిగిపోను కాక హాలనీయా ఒక దేవా బ్రెయిన్ ఏసు క్రీస్తున్న బ్రెయిన్ ఏసుక్రీస్తల దేవ మీరే స్వస్థపచ్చని ప్రభావ సంపూర్ణ హీలింగ్ అనుగ్రించండి ఆ బ్లాక్స్ లో ఉన్న ఆ బ్లాక్స్ వేస్తాను పిండి ఖరిగిపోను కాక తిరిగి రెస్టరేషన్ కావాలా ఏసుక్రీస్తున్నాలు మీరే స్వస్థపచ్చండి మహిమలందండి ప్రభావ కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చేయండి ఆ కుటుంబంలో ప్రతి సమస్యను ఏ స్థానంలో గర్దిస్తున్న ఓ ప్రభావం ఇచ్చి పెట్టుకోవాల ప్రభావ అన్నింటించి వాళ్ళకి విడలు కల్పించి సత్యంలో నడిపించండి రక్షణ మార్గ కుటుంబాన్ని అనుగరించి మీ కొరకు శాసన పెట్టుకోండి ఆశ్రయించండి మనోజ్ కుటుంబం ఆశ్రయించండి నూతనంగా అభిషేకి మీ కొరకు పెట్టుకోండి నా దేవ శిస్తారు దయచేసి ఇంకా వాకింగ్ ఇంకా బలపరిచి మీ కొరకు పెట్టుకొని ఈ నామాన్ని నేను తెచ్చుకోవాలి ఆ కుటుంబం అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో ఆయన భా నాదివానికి బ్రాహ్మ సాగురు ఈ దినం సాయం చేస్తాం నడిపించండి నా దీవాని శోతం చేసాం యేసు ప్రభాప్రభానికి శోతం అలలి యశ్వభా దీవం యేసుప్రభా అంచు విశ్వాసం ఎదగాల విశ్వాసం కర్త కొన్ని సాగులు దేవుడు నువ్వే యేసుప్రభ అలలి శోతం చేసాం అలలీ అనాది అహ్మ నీవుని చూసి నడిచిన విశ్వ్రభ అలలీ అనాదివా నీ ఒక వాక్యం గైకుని నడవాలభను కారణించండి నా ప్రభావానికి పొందాలి సుప్రభ గొప్ప జనం కనికరించండి వాళ్ళ తాగే పిల్లలేక ఉండాలి ఆత్మలు తెరవండి వారు శిమో పాలవుతున్న కనుక వాళ్ళు సర్వస్వత్వం రావాలా నీ సేవ చేయాలి కారణించండి చేసుకొని వాళ్ళు విశ్వసపరచని ఆత్మ తెరవండి జ్ఞానం తెచ్చని అలాగే అలాది ఆ గుడితో విడిపించి వాళ్ళు మీరు రక్షణ తెచ్చని డాక్టర్లు నర్స్ మొట్టని తాకండి జ్ఞానం తెచ్చని అందరు రక్షణ పొందాలా ఈ రక్షణ సందేశం అందరి కోసం వేస ప్రభా అలాగే ఈ వచ్చిన ఈ అంత్యకాలంలో అందరు సువార్థ పోవాలా నాది మీరు కార్యం చేయండి నా ప్రభావానికి పొందాలి వ్యాక్సిన్ ముట్టని తాకండి మీరు రతాన్ని పోషించండి అలాగే ఆ ప్రార్థన చేసి మావంతులు కార్యం చేసే తీసుకున్న బిడ్డలకు రక్షణ తెచ్చి జ్ఞానం కలగాల ఆత్మ తెరవాలా ఇంకెవరు తీసుకుపోతుంది యహని జరకుండా కాశ్చి కాపాడండి నువ్వే రక్షకుడు ఎసుప్రవా ఈ లోకంలో ఎవరు ఎసుప్రవా అలలీ అనాదివానికి సొంతం చేసాం ఎస్ఏ ఆని వందాలు ఎసుప్రవా కేఎం బిల్ల తాకండి నూతన అభిషేకం నూతన బలం దచ్చండి అలలీ అనాదివానికి సొతం ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థించాలని ప్రాయింట్ ఫ్యామిలీ సేవ చేయాలా వాళ్ళ జోబులో రావాలా దీవెల మేలు అన్న ముట్టను తాకండి ఆరోగ్యం దచ్చి బలం దచ్చని ఇంకా సత్యాన్ని చూపించండి మీతో ఉండేది అక్కవి తాకి బలాన్ని శక్తి దచ్చని అగ్ని విషయం ఆత్మ దేవులు వాడుకోండి ఇద్దరు పిల్లలు మీ చేత బలవంతు కాదు అగ్నికరించని వాళ్ళ ఫ్యూచర్ బలచేయండి పరిశుద్ధు కుమించని అన్న బంధువులు ఎవరు అందరి మీరు రావాలా సరస్వతం రావాల విశ్వ ప్రభావ మీ రెక్కించని పరిశుద్ధాతం కుమలి చేయని మొదటి ప్రేమ ఆసక్తి దచ్చని చక్ర విద ముట్టిని తాకని జ్ఞానద లేచని నీ ఆలోచన నింపి నీ ప్రాంతంలో నీ చిత్తాన్ని నెరవేర్చుకొని ఆ ప్రాంతం మీ ఆత్మ ధర కద్దించని చీకటి తొలగించి ఆ వెలుగు ప్రాంతం చేయం చేసే ప్రభా తన భార్య సంతానం కలిగించి జ్ఞానం తెచ్చని అలలి అనేది ఆమె సేవకురంగా మార్చి తన బంధువులంతా కావాల కుటుంబం సేవ చేయాలి అంత దానిలో కార్యం చేయండి నా ప్రభాని కొను రాజ్యభ్రం నుంచి మూరబెడతాం అన్న తోండి ఆ ల్యాండ్ పక్షంగా ప్రభా విజయం దచ్చని దుష్ని గద్దించి ఎలగొట్టి అలని అనాది వాళ్ళ డాడీ మట్టం తాకండి ఆ బ్రెయిన్ హీలింగ్ చేయండి నాది ఎండిపోయిన పరిస్థితుల ప్రభావి వాకు పంపి కార్యసిద్ధి చేయండి కద్దింపకి కావాలా ఇవ ప్రభ కాలు చేతు అందరూ కదింపు రావాలా స్వస్సపరిచని రాజవరగ చల్లె ఉండి తాకి ముట్టి జ్ఞానం తెచ్చని ఇచ్చిన పాప దీవించి రాజవరగ ప్రభా ఇంకా ఇంకా పోకుండా నిసేవల బలంగా వాడుకోండి ప్రతి శ్రమ విడిపించామని ఇస్తున్న ప్రభావీన్దర్థించండి ఒక్కొక్కరు గొప్ప దేవ ఏసే మీకు వందనాలు ప్రభా ఏసూ క్రీస్తు నామం బట్టి ప్రభా మీ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలేనని వందనాలు ప్రభా ఏసే మళ్ళీ మీ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కటి ఫలింపు మీరు దయచేని ప్రభా కృప్మయ్య దయగల తండ్రి సర్వాధికారి జీవ దేవ జీవాధిపతి మీకు వందనాలు ప్రభా మీ నామం మహిమార్దమేసే ప్రభా అనేకులైన ప్రభా మీ చెంతగా నడిపించాలా మీ యొక్క పశుతాత్మశక్తి బలంకు దయచేయని ప్రభా దేవకుడి కానీ ఎడమ కానీ ప్రభా తొట్టు మీలో ప్రభా గురి యొద్ధకే పరిగేటట్టు మీ ఆత్మ నడిపింపు చేత నడిపించండి వేసే అపరిశుద్ధుడ కృపామయుడు ప్రభ దయగల తండ్రి ప్రభ రాజులకు రారాజు ప్రభ మా నిరీక్షణ మీరేసే ప్రభ గొప్ప దేవ మీరు గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభ మీ కృప చేత ప్రభ ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా మీ కనికరంలో వారిని రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభావంలో కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా దేవ మేము విజృంభించి సేవ చేయాలా ఇంకా మీ నామ మహిమార్థమై ప్రభ అనేకుల చెంతకు వెళ్ళి ప్రభం యొక్క సువార్తని ప్రకటించి దేవా వాళ్ళని కూడా ప్రభు మీ శిష్యులుగా తయారు చేయాలా సహాయపడండి ప్రభా మీ యొక్క నామ మహిమార్థమై యేసు ప్రభ మీ కృపచేత యుగ యుగంలో మీ నామంకి మహిమ కలుగును గాక ప్రభా పరిశుద్ధరాయిస్తే మీరే తోడుగా నీడగా ఉండి ప్రతి ఒక్కరికి అభిషేకాన్ని దయచేయమని ఏసుక్రీస్తు ప్రార్థన చేసినాం తండ్రి మెయిన్ ఓకే బ్రహ్మ ప్రార్థిస్తున్నాను పరిశుద్ధి దామోన్నత కృపా కనికరం గల దేవ ఈశయానికి వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవానికి వందనాలు ప్రభా మీకే వేలాది వందనాలు మీకే కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా గడిచిన కాలం ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు ప్రభ నా తండ్రి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ స్వరం వింటకు మిమ్మల్ని మీకు మొరపెట్టేసే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారయ్యా మీకు వందనాలు తండ్రి అవును తండ్రి ప్రభా నాయన ఎంతో పొందుకున్నాడు ప్రభా అయినా కాని ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టడానికి నా తండ్రి సిద్ధంగా లేడు ప్రభా తను కలిగి ఉన్నది ఏదైనా ప్రభావ నా తండ్రి విడిచిపెట్టడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు ప్రభా బ్రహ్మం ప్రభా అంతటి గొప్ప విశ్వాస స్వామి మీద ఎందుకంటే ప్రభా ఈ లోకం వ్యర్థమైనది తెలుసు ప్రభా అయినా మీరు ఇచ్చే సింహాచలమైన కావాలనుకున్నాడు కానీ ప్రభావ లోకాన్ని కావాలనుకోలేదు ప్రభావి లో ఏది కూడా కావాలనుకోలేదు ప్రభానతండి అదే రీతిగా ఈ శాఖ కూడా ఉన్నాడు తనే బలం తెలిసి కూడా ప్రాభానాథండ్రి వెనక వేయలేదు నేను రాను ప్రభా గోలు చేయలేదు ఎంతటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు ప్రభాన తండ్రి అటువంటి విశ్వాసం మేము కూడా కలిగి ప్రా ప్రాభా ఎందుకంటే ప్రాభ వారికి తెలుసు ప్రభావైనా మీ యొక్క విలువ మీరు ఇచ్చే గొప్ప బహుమానాల విలువ మీతో ఉంటే జరిగే కార్యాలు వాళ్ళకి తెలుసు ప్రాభ కాబట్టి నేను దేనికోసం కూడా ప్రభావ వాళ్ళు మేము మిమ్మల్ని విడిచిపెట్టాలనుకోలేదు ప్రాభా కానీ ఈ రోజు ప్రభావైనా చిన్న చిన్న వాటి కోసం ప్రధాని మిమ్మల్ని విడిచిపెడుతున్నాం ప్రాభా నా తండ్రి ఆ రీతిగా మేము ఉండకూడదు నా తండ్రి ఆ రీతికి ఎంతో మంది జీవిస్తున్నారు ప్రాభా చిన్న చిన్న చిన్న చిన్న పాపాలకు చిన్న చిన్న సుఖాలకు ప్రాభ నన్ను మిమ్మల్ని విడిచిపెట్టిపోతున్నారు ప్రాభ నా తండ్రి అటువంటి రీతిగా ఉండకుండా ప్రాభ నా తండ్రి సంపూర్ణంగా మిమ్మల్ని తెలుసుకుని మీరిచ్చే బహుమానం ఏందో వాళ్ళు ఎరిగి నా తండ్రి అవిశ్వాసం కొరకే ముందుకు సాగటకు మీరే సహాయం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి ప్రభావ నా తండ్రి జ్ఞాన ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్న తండ్రి ఈ రోజు కూడా అట్లనే ఉన్నారు ప్రభా జ్ఞానం లేదు ప్రభావ ఎవరికీ ప్రభావ నా తండ్రి వ్యర్థమైన వాటి కోసం మీ దగ్గరికి వస్తున్నారు కానీ ప్రభా మీరిచ్చే జీ నిత్యమైన జీవం కోసం ఎవరు రావట్లేదు ప్రభా నా ప్రభా వారి అరితి ఉండకుండా ప్రభా వారి గుడి కన్నులు తెప్పించడా తండ్రి అయినా మీరు గొప్ప బహుమాని కోసమే తట్టుకు రావాలా మీ మీద విశ్వాసం ఉంచాలా ప్రభా ఎక్కడ కూడా తొట్టి వెళ్లకుండా ప్రతి రావాల ప్రభా నీ దినములు భయంకరమైనవి ప్రభా అవును ప్రభాయన ప్రతిదీ నెరవేర్చ నెరవేర్చాల్సినవి ఉన్నాయి ప్రభా నెరవేరాల్సి ఉన్నవి ప్రభానతండి అవి నెరవేర్చినప్పుడు ఎంతో భయంకరంగా ఉంటాయి ప్రాభా అవును తండ్రి నాయన ఆ భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల ప్రభా మీ సత్యంలో మీ మార్గంలో ఉండాల మీరిచ్చే జీవం పొందుకోవాలా ప్రభావ కాబట్టి నా తండ్రి అటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి రావాలా వాటి కోసం ప్రయాసపడాలా ప్రభావ ఈ దినాల్లో ఇప్పుడు లోకం కోసం ఎంత ప్రయాస పడినా కాబట్టి నా తండ్రి ఎవరు కూడా లోకం మీద నా తండ్రి ప్రయాస పడకుండా వలె నాయన మీరిచ్చి గొప్ప బహుమానం కొరకైనా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టడం మిమ్మల్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా నా తరి పట్టుకొని జీవించుకు సహాయం దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన అదే రీతిగా నా వైరస్ బాధ్యతలను ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కరికి నైనా మీరే నాయన లేవనెత్తండి ప్రభా ఐసీలో వెంటిలేటర్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా అదే కాకుండా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తోటి ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభావ బ్లాక్ ఫంగస్ కానీ ఎల్లో ఫంగస్ కానీ ప్రభావ బలహీనతలే కానీ ఎటువంటిదైనా ప్రభావ మీరే స్వస్థపరిచి ప్రతి ఒక్కరికి అవకాశం దయచేయండి ప్రభా తండ్రి ఎంతోమంది మరణించినారు ప్రభా వారి కుటుంబాల మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆదరించండి ప్రభావ వారికి తోడయండి ప్రభా ఆయన ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే తోడైంటకు సహాయం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావ మీ యొక్క సహాయం దయచేయండి ప్రభావ ఆయన స్వస్థ పొందిన ఉన్నారు ప్రభా ఇంకా రాని చాలా మంది ఉన్నారు ప్రభా తండ్రి వారందరూ కూడా నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభా ఆయన ఎందుకు ఏంది అవకాశం నీవి ఇవ్వబడిందో వాళ్ళు ఎరిది నా ఎరిగి నా తండ్రి నా తండ్రి అరితగా ముందుకు సాగట సహాయం దాచండి ప్రభ ఇటువంటి పాపాలు ఉన్నవన్నీ విడిచిపెట్టి ప్రభా మీ తట్టుకు సహాయం దేయండి ప్రాభ నా తండ్రి ఎన్ని ప్రాభ లోకంలో వ్యాక్సిన్లను చూసుకొని నా తండ్రి అధికారులను చూసుకునే ప్రాభ వారి జ్ఞానం చూసుకునే ప్రాభ వారు అతిశయపడుతున్నారు ప్రభా ఈ లోకస్తుల ప్రభా తండ్రి ఏవి వాళ్ళని కాపాడలేవు ప్రాభ నా తండ్రి మీరుంటేనే మీరే కాపాడగలుగుతారు ఇంకా ఎవ్వరు కాపాడలేరు ప్రభా ప్రతి ఒక్కరికి రావాలా ప్రభా నా తండ్రి వ్యాక్సిన్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ప్రాభ నా తండ్రి కాబట్టి నా తండ్రి నేను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రాభ ప్రతి ఒక్కరి మీద ఆధారపడి జీవించాలా దాని వల్ల ఎటువంటి వారి మీద కాపాడకుండా నైన్ మీరే కనికరం చూపి కాపాడండి ప్రభా మీకే వేలాది వందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రతి ఒక్కరిని ఆయన హృదయ మన మానసికంగా ప్రభావ శారీరకంగా స్వస్థపరచున్నాను తండ్రి నా ప్రభావం అందరూ నైనా మీరు ఆఖరికి సాయం చేయించండి ప్రభావ అదే రీతిగా నైనా గ్రూప్లో ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి మీరే తోడండి తండ్రి వారు వెళ్ళేనైనా ఆఫీసుల్లో కానీ ప్రతి పని పని విషయ పని చోట్ల కానీ రాకపోకల్లో మీరే తోడేయండి ప్రభా ఏ దుష్టుడు ప్రభా వారిని నా తండ్రి తప్పుడు మార్గం నడిపించకుండా నాయన మీరే కాచి కాపాడండి ప్రభావ ఆయన మీరే వారు ఎక్కడికి వెళ్ళినా శాంతి సమాధానం దయచేయండి ప్రభావ నా తండ్రి వాళ్ళకున్న ప్రతి తీర్చిన తండ్రి మీ నామానికి మహిమకరమైన సేవ జరిపించండి ప్రతి ఒక్కరి మీ అక్కడికి సీతపడాలనే కొన్ని సహాయం దయచేయండి ప్రభావ అదే రీతిగా ప్రభా నాయన ఈ మధ్యాహ్న కాల ప్రభా మనోజ్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ వినిపించిన తండ్రి ఆయన మనోజ్ ప్రభా మీరే ఆయన తండ్రి సేవలో వాడుకోండి ప్రభావ ఆయన మీరే ప్రభా మంచి ఆయన ఇంకా వాక్యం ప్రభావ మంచిగా చెప్పాలా ప్రభావ మంచిగా అతను మర్మాలు చెప్పాలా ప్రభావ అతనికి గొప్ప సేవ చేయాలా ప్రభావ మీరే సహాయం ఉండండి ప్రభావ రేణు కాంటీన్ కూడా మీరే నాయన స్వచ్ఛత పరచండి తండ్రి అయినా మీ ఇద్దరు కూడా ప్రభా మీ సేవలో వాడబడలా ప్రభా నైనా మీ కొరకే ప్రయాస పడాలా ప్రాభ నా తండ్రి మీ వాక్యం కొరకు మీ వాక్యాన్ని ప్రకటించాలని మీ అనుసారం జీవించే కృపను దయచేయండి నా తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క విధమైన కీడును కొట్టివేస్తున్న ప్రభా నూతనంగా నా తండ్రి అభిషేకించి నా తండ్రి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారికి ఉన్న అనారోగ్యాలు తొలగించి సంపూర్ణంగా స్వస్థ దయచేసి వారి కుటుంబం చోటు మీరు అజ్ఞత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును ప్రభా ఈ రంగ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఎవరికి మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు కృతజ్ఞత అస్తుతులు లు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావం మీకే చెల్లిస్తూ నజరడని శుక్రీస్తు పరిశుద్ధ ఈ ప్రార్థన సమర్పించి పెడుకుంటున్నాం తండ్రి ప్రార్థిస్తాం పరిశుద్ధు రఘు తండ్రి మీకు వదనాలను అయినా మహోన్నత రఘ మీకు కృతజ్ఞతల స్థితి అర్పించుకుంటున్నాం ఈ ఉదయ నుంచి ఇంతవరకు కాచి కాపాడదు మీకు ఎంత వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో మీరు మల బలపరుచినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి అనేక పర్యాలు మీరు మా మాట్లాడుతూ అనేకమైన విషయాలు మాకు బయలుపరుస్తూ తండ్రి ఏ రీతిగా ఇటువంటి శ్రమాల కాలమే మేము జీవించాలా ఏ రీతిగా మీ కొరకు సాక్షులుగా నిలవడాలనో మీరు మాకు అనుగ్రించిన యొక్క జ్ఞానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు బ్రదర్స్ సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి వాడి పిల్లలను ఆశ్రయించండి అనేకులు ప్రభు తండ్రి ఈ యొక్క వైరస్కి భారీ భారీ చనిపోతున్నారు ప్రభావ వ్యాక్సిన్స్కి తినాలి ఆ యొక్క శ్రమలకుండా వెళ్తుండగా ప్రభా మీరే వాళ్ళని ఆదరించండి స్వస్థత దయచేయండి మళ్ళీ ఈ యొక్క శ్రమల కాలంలో తండ్రి ముఖ్యంగా ప్రభా ఏ రీతిగా మీ కొరకు సాక్షి గోపజనం పట్ల ఏ రీతిగా మీ యొక్క కనికరించ కృపణకు చూపించాల మీరే మాకు జ్ఞానాన్ని అనుగరించి నడిపించండి ఏ రీతిగా వారికి ఉపశమనం కల్పించాలా వారి శ్రమలలో మరి అటువంటి జ్ఞానం మాకందరికీ అనుగరించి నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావం ప్రతి ఉద్యోగ స్థలంలో తను మళ్ళీ ప్రతి పనిలో మీరు మాకు సైకిల్ గుణండి నడిపించమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో పరిశుద్ధతతో వినయ భయభక్తులు మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి మోసం లేకుండా తండ్రి అవుతాను మళ్ళీ మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మీరు ఆఖరి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ముఖ్యంగా తండ్రి ఈ సేవ జీవితాన్ని ముందు కొనసాగించుకొని పోతున్న బ్రదర్స్ అందరినీ ఆశ్రయించండి ఇంతకుముందు చేయని విధానంగా సేవ చేసే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశేషమైన సేవ అనుగ్రహిస్తున్నారు తండ్రి కాబట్టి మా శక్తికి మించిన ప్రయాణం అన్నారు ప్రభా మళ్ళీ దానికి మేము త్వరగా సిద్ధపడలాగిన నిర్లక్ష్యమైన జీవితం నుంచి మమ్మల్ని తీసుకొని రమ్మని మమ్మల్ని మీ యొక్క రాక వరుస పరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నా ఉన్న ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు ఏసు క్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక ఆ ప్రేజ్ లో అందరికి ప్రేజ్ లో